మోక్షం లేదు కలియుగంలో ఒక జన్మకాలంలో నువ్వు మైండ్ సెట్ మారిస్తే మోక్షమే కాకపోతే మోక్షం అంత తేలిగ్ కాదు నిన్ను అంటి పక్కల తాళేసి బిగిచ్చి లాగి మొడబెట్టుకు ఇన్ని నువ్వు ఓర్కు సహనంతో ఆత్మజాసులో నువ్వు ఉన్నావు ఇదే జన్మ లాస్ట్ జన్మ విపరీతమైన పరీక్ష ఈ యుగంలో అంత పరీక్షను తట్టుకుంటే ఈ జన్మే ఆఖరి జన్మ కలియుగం అదృష్టం కరీగంలో పుట్టడం అదృష్టం ఖరీగంలో పుట్టి సాధ కూడా అవ్వటం అదృష్టం ఖరీగంలో పుట్టి సాధ గురువు దొరకడం అదృష్టం ఈ అదృష్టం అవతార కార్యక్రమంలో వచ్చింది ఇలాగే రాదు ఎనభై నాలుగు లక్షల జన్మల సంఖ్య అంతే తగ్గదు ఈ సంఖ్య ఎందుకు తగ్గుతుందంటే అవతార పురుషుల వల్ల సద్గురువుల వల్ల తగ్గుతుంది అందరి కంపల్సరీ కాదు ఎనభై లక్షలు ఒక అరవై లక్షలు అయిపోయి ఉంటుంది ఐదు ఆరు జన్మలు అయిపోతారు మీరు డెబ్భై నాలుగు అక్కర్లా ఎంత సేవ్ అయ్యిందో ఈ సేవింగ్ అంతా అవతార కార్యక్రమమే అది మీకు డైరెక్ట్గా కనకూడదు అందుకే ఆయన విశ్వ ప్రణాళిక విశ్వ కార్యక్రమం ఏం చేస్తాడు మనకు అందుకొట్టదు రహస్యం అంటారు మహాబాబా కావచ్చు కృష్ణుడు కావచ్చు ఏమైనా ఇవన్నీ నాకు బాబా వాళ్ళు తెలిసినాయి మెహర్ పుస్తకాల వాళ్ళు తెలిసినాయి లేకపోతే నాకు విని అయితే వేదాంతంతో సరిపోతాయి ఆయన చెప్పింది అందుకే ఆయన హిందూ మత పునరుద్ధరణ పార్సీ మత పునరుద్ధరణ సూఫీ మత పునరుద్ధరణ క్రైస్తవ మత అన్ని మతాలని ఏడు ఏడు ఐదారు ముఖ్యమైన మతాలని పునరుద్ధరించమన్నారు దానికి తగినటువంటి సద్గురుల్ని ఆయన ఏర్పాటు చేశారు మండపాడి గురువు హిందూ మత పునరుద్ధరణ చేస్తున్నారు అంటే బాబా చెప్పినటువంటి దాన్ని వేదాన్ని సమన్వయం చేసి ఇప్పుడు మనం ఈ నాగరికతలో ఈ యుగంలో మన మైండ్ సెట్ ప్రకారంగా అర్థం చేసుకుని ప్రయాణించడానికి వీలుగా కన్వర్షన్ అది కన్వర్షన్ చేస్తున్నారు ఆయన ఇది బాగా అర్థం అనుకూలంగా ఉంటుంది సాధన వీలుగా ఉంటుంది ఆయన చేసిన నవజీవన మనోనాశ కార్యక్రమం నిరంతరాయంగా మానవాళి మీద పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ మనసులు మన లిక్పథాలు వాళ్ళ చిన్నపిల్లలే బోడి ప్రశ్నిస్తున్నారు ఆధ్యాత్మిక పురుషం ఇదంతా అవతార అవతారం చేసినటువంటి నవజీవన కార్యక్రమం యొక్క ఫలితం మనోనాశ కార్యక్రమం యొక్క ఫలితం ఇక్కడ అందుకని బాబాయ్ భగవంతుని నమ్మకం ప్రచారం చేయట్లేదు అవతార పురుషుల కార్యక్రమం మనకి తెలియదు అట్లా చేస్తారు మన నంబే టూ ఉండదు కానీ పరోక్షంగా ఉంటుంది ఎటువంటిది అవినీతి అక్రమం దోపిడి ఎక్కడ చూసినా అలదడి యుద్ధాలు రణరంగం కొట్టుకోవడానికి తిట్టుకోవడాలు హత్య ఇటువంటి యుద్ధ వాతావరణం అప్పుడు అమెరికా కూడా యుద్ధ వాతావరణానికి వెళ్తుంది ట్రంప్ వచ్చారు ఇటువంటి ఇటువంటి ప్రపంచంలో మరి మనం మోక్షం కోసం ఏం సాధన చేస్తాం చాలా కష్టం కదా అయినా చేయాలనిపిస్తుంది ఎందుకు కొట్టబడ్డారు ఆత్మహత్య సదృశ్యం రాకనే నైరాశ్యంలో పడ్డారు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే ఉపయోగం లేదు పదింతలు కష్టపడతారంటున్నారు అయ్యో ఈ జన్మకే కష్టపడలేని ఆత్మహత్య చేసుకుంటే పదింతలు కష్టపడతాను ఆత్మహత్య అయితే మరి ఏం చేయమంటారండి నాకు ఈ సంవత్సరం ఈ ప్రపంచం ఇక్కడ ఎటు దారి తల్లి కనపడలే ఇక్కడ నేను బతకలేను అన్నప్పుడు గురువు కనబడ్డాడు గురువే కనబడలా గురువు యొక్క ప్రతినిధి కనబడ్డాడు ఆయన ఏదో మాట చెప్పి మా గురుగారు అన్నారు అక్కడికి వెళ్ళి ఆ గురువుగారు చెప్పాడు వేదాంతం వచ్చినా రాకపోయినా కాస్త ఏదో పరిష్కారం దొరికినట్టు అనిపించింది సరే ఆయన కాలు కొట్టుకుంటూ కూర్చున్నాడు మెలిమెలిగా ప్రయాణమే చూసారా అంటే పట్టబట్టేవాడు మారుతున్నాడు పెరుగుట విరుగుట కొరకైనా వాడు మారుతున్నాడు ప్రతి సంఘటనలో గుణ గుణపాఠం విరక్తి వైరాగ్యం వచ్చినవాడు మారుతున్నాడు తెలివి పెరిగి వస్తు నిర్ణయం చేయగలిగినటువంటి విచారణ జ్ఞానం ఉన్నవాడు కూడా మారుతున్నాడు ఇంత మార్పు ఎవడు చేస్తున్నాడు ఎవరో మహాపురుషులు మనకి తెలియకుండా ఒక కార్యక్రమం చేస్తేనే జరుగుతుంది కనీసం ఆవిడ ఉన్నాడని నమ్మండి సార్ అది ఒక అవతారతత్వం ఒక సద్గురుతత్వం ప్రపంచానికి వీళ్ళిద్దరే దిక్కు భక్తులకి అవతారుడు దిక్కు జ్ఞానులకి సద్గురు దిక్కు అలానే వాణి తోసేయడానికి లేదు ఇన్ని తోసేయడానికి ఇద్దరు కావాలి మీరు కావాల వద్ద మీ నిర్ణయం ఏంటి వాళ్ళే మిమ్మల్ని నడుపుకెళ్తున్నారు పోండి అంతే అవసరమైనప్పుడు వాళ్ళే మీకు దొరుకుతారు వాళ్ళే మీకు ఏదో చేస్తారు అంతే జై బాబా